సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఇరవై ఐదు శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనభు వైకుంఠపతియునితడే భాగవతములో జే బలరాము తీర్థయాత్రను ఆగమోక్తమైన దైవము ఆతడితడే బాగుగా బ్రహ్మాండ పురాణ పద్ధతి ఆతడు ఇతడే యోగమయి వామన పురాణోక్త దైవమీతడే వెలయ సప్తఋషులు వెదకి ప్రదక్షిణములు అలర చేసిన దేవుడు ఆతడితడే ఆతడీతడే కోనేటి పొంత నిత్యము కుమారస్వామి కలిమింతపము చేసి కన్న దేవుడీతడే ఎక్కువై బ్రహ్మాదులు నిప్పుడు ఇంద్రాదులు తక్కక కొలిచియున్న తత్వమీతడు చక్క నారదాదుల సంకీర్తనకు చుక్కి నిక్కిన శ్రీ వెంకటాద్రి నిలయుడితడే